సైన్యములకు అధిపతి అయిన ఆ స్థుతిదము అలా alastam dravada chatinchana kadamu hallelujah hallelujah stutimai mahalla puru yesu nagichadamu hallelujah hallelujah stutimai mahalla puru yesu nagichadamu aa hallelujah hallelujah hallelujah halleluya hallelujah hallelujah stuti mahima hallel aapnu yesuna kichadamu hallelujah hallelujah, hallelujah stuti mahima hallel aapnu yesuna kichadamu kalakashamnu de మనను పంపినేసు ఆకాశము నుండి మనను పంపిన ఏసుని స్మృతించదము గణ నుండి మధుర జలమును పంపినేసుని స్థుతించదము pandanu ndi mahura jalamunu <laughs> tampina yesu mitukinjedanu haleluya haleluya stupimaiha yalapulu yesuna kichedam haleluya haleluya stupimaiha yalapulu yesuna kichedam aa haleluya haleluya haleluya halelu हालेलुया हालेलुया हालेलुया स्तुति महिमा जया पर 예수 나 कीर्तिदम हालेलुया हालेलुया स्तुति महिमा जया पर 예수 나 कीर्तिदम आकाशमुनि अग्निपंपिनयतुनि तुकिरम గ్ని సులనుత్మీనా అభిషేకించి మహిమా ఎలా చరము మహిమా ఎల్ ఏమీ చరముయా Ah, hallelujah Hallelujah Hallelujah Hallelujah Stuti maimaa ella poru Yesuna kīchadamu Hallelujah Hallelujah stuti maimaa ella poru Yesuna kīchadamu Hallelujah Sobrava Na diva పత్ర జగత్ సాక్షిగా ఉండాలి నీకు పదాలు నిలబెట్టుకొని మీరు మాట్లాడాలి మీ మాయం పను మహిమాగంట ప్రభావం నీకే చెందని కాక వర్చిన దేవా మౌనంతుడు ఏం జరిగింది మీరు చేసింది నా ద్వారా మీరేం మాట్లాడాలని మా తొలగించి పది ఆటగా చీకటి దళి పాత్ర ఈ సాక్షి ద్వారా మాయం పని మనిషి మా చెల్లె ఉండే ఒకడు మా చెల్లె ఉండే అలా భర్త సిమెంట్ దుప్పలో పని చేస్తాడు సిమెంట్ వేస్తారుగా చాలీ వేసి సిమెంట్ వేయాలా సంపాదించి తాగాల పండుకోవాలా తాగాల పండుకోవాలి ఇంకా ఏంటి అది జరద తినాలా అది ఇప్పుడు లేదు కానీ మంచివాడు మంచివాడు ఆయన చలిచ్చే కానీ కాంప్రిమెన్స్ పాడు ఎన్నోసార్లు చెప్పింది ట్రే చేసినాం ఏం చేస్తాం ఏం చేద్దాం అంటే అచానకేమైంది అనుకన్నా ఆయనకు మంది ఇప్పించినాం మంచిగా అక్కడ మంది ఇక్కడ గురించి ఇప్పించినాం క్యాన్సర్ వచ్చేసింది ఫస్ట్ స్టేజ్ నుండి ఆయన సిద్ధపడలేదు మళ్ళీ తమ్ముడు దగ్గర మ్యారేజ్ లా సాగి తిన్నాడు మళ్ళా పడ్డాడు పడ్డినాక ఇవ్వలేదు లేవలేక ఏడుచుకుంటే ట్రే చేసేసరి వచ్చింది సరే ఎట్లా వచ్చింది చాలా బలపడితే ఆకన ఎక్కువ బలపడితే ఒక తల్లి దగ్గర ఆదరించింది మా మమ్మీ ఉంటే చెప్పండి మా మమ్మీ ఉంటే ఆదరణ ఇప్పుడు అతను చెప్పింది చెప్తున్నాడు అది మన తల్లి అన్న ప్లేస్ చేసిన వాహనాలు అప్పు అన్ని సర్వీస్తున్నాడు అప్పుడు ఆయన చెప్తుండడు వేరే మా బావకు ఇగో నేను చేసిన కూడా సిట్ వచ్చింది నేను పాపం చేసిన నువ్వు ఇట్లా మా వేరే బావకు చెప్తున్నాడు సరే సార్ అక్కడ చేసినందుకైనా ఆయన మళ్ళీ డేట్ అయిపోయినాడు అంటే డేట్ అయిపోయినాక బాగా సమ్మలు తనతో పెరి చేస్తున్నాం తన నిద్ర అనేది దీని మీద ఒక బాపు నుంచి శ్రమ ఉండే కానీ దాని మీద వీలు వచ్చింది దాని మీద మళ్ళా ఇంకో బా డెడ్ అయిపోయింది చూడండి మళ్ళీ ఇంకో బాబా మిస్సింగ్ అయిపోయినాడు అడ ఆయన బ్రెయిన్ లో ఆయన మన క్లాట్ అయిందంట డాక్టర్ చెప్పింది రిపోర్ట్ చేసే రెండు మూడు సార్లు అయిపోయింది మాకు చెప్పలే తప్ప చెప్తే ముందు దానికి మనం ట్రీట్మెంట్ చేస్తే అదే పది తండ్రి చేసిన బ్యాక్ అయిపోయింది కదా మన సెవెన్ డేస్ తర్వాత పోలీస్ స్టేషన్ తిరిగినాం తిరిగి హాస్పిటల్ అంతా తిరిగినాం చూస్తే పక్కన పడి ఉన్నాడు ఆయన ఆ రోజు చూసి పోలీస్ స్టేషన్ మంచి మాట్లాడి చేసింది పోలీస్ వాళ్ళ కొడుకు ఏమో మన తండ్రికి మేము చూస్తాను వచ్చిన్నాడు చూస్తే మన దేవుడే మన ఆయనకు ఆయన కోసం ప్రేజిస్తాను బాగా రక్షణ బృందాల మంచి చేయకూడదు ఈ లోక అలవాట తిరుగుతుంది దేవా నీ కంట్రోల్ లో నీ జ్ఞానం నీ ఆత్మ నుంచి కంట్రోల్ లో పెట్టుకొని తిరిగి ఆయనకి దొరికిన సెగ్యులర్ బిల్చిన హాస్పిటల్ చేసిన తీసుకుపోయినాక మన దాని తర్వాత ఆయనవి బ్లడ్ అయ్యి హార్ట్ అటాక్ చచ్చిపోయింది ఈ యొక్క ప్రాబ్లం వచ్చింది వచ్చినాక అవి ఇప్పుడు ఇద్దరు ప్రాబ్లం వచ్చేసింది ఇద్దరు దుఃఖం దుఃఖం ఏం చేయాలా చేయాలా చేసుకుంటే సిస్టర్ పోతూనే ఉండదు మా సిస్టర్ పోతూనే అంటే మా రిలేషలా పెద్ద మనిషి ఎప్పుడో వాళ్ళ బంధువులు ఎవరు చెప్పినట వాళ్ళ బంధువులు ఎవరు ఉంటే చూడండి ఇట్లా భర్త చచ్చిపోతే అని ఆయన చెప్పుకుంటూ పోతే పోతే పట్టుకొని చెప్పినట్ట అమ్మాయి మంచోడు ఈ పని చేస్తాడు చేసుకుంటూ చేసుకుంటా అంటే ఆలోచిస్తా అని చెప్పారు చెప్పినాక తర్వాత అందుకే బాగా నాకు చెప్పింది ఏంటి పేర్లు పెట్టినా వారి నుంచి ఫోర్స్ వస్తుంది నిన్న పోయి ఫోర్టీ జీబీస్ ఫోర్స్ వస్తుంది పెట్టా ఉంటా వాళ్ళ ఒక కూతురు కూతుంది ఏం చేసిండు దూరం ఇచ్చేసిండు ఇల్లు పేరు మీద రాసి ఇచ్చేసిండు అని కదా ఇప్పుడు కేసీఆర్ ఇచ్చింది కాదు ఎవరు అది వచ్చినట్ట సర్టిఫికేట్ వాళ్ళ బాల మీద అది తీసుకుపోదామంటే మీరు డెడ్ అయిపోయింది ఇలా బాల కిడ్నీ పేషెంట్ వచ్చి మా స్టానింగ్ అక్కడ పోయినా మా తమ్ముడి మీద అటాక్ చేసింది ఆయన డాబరా చేసినాడు వాళ్ళ సతీజనున్నాడు మన ఏమిటి బాగా బాధ పెళ్ళిస్తే మళ్ళా చేస్తే మళ్ళా వచ్చినాడు మళ్ళీ వేరే తీసుకున్నాడు అయితే దాని తరలి వారు అగ్రి అయిపోయింది వాళ్ళు వారు అగ్రి అయిపోయింది ఐదుగురు ఎంత కార్యమన్నారు మేము ఇక్కడ చూసుకోమంటే రైతుల మ్యారేజ్ చేయమన్నారు యాదుగుతాం చేసుకుంటే ఇప్పుడు తప్పదుగా మన పోయి ఉండాలా అన్ని బాధ్యత ఉండేది మేము భార్య ఏమైనా మా భార్య చేసే వీక్నెస్ ఇప్పుడు రాదు ఏం చేద్దాం మంచి కార్యం దేవుడు ఏం చేసి నీకు బలం ఇస్తా ఈ దేవుని కార్యం ఏంటి నీకు బలం ఇస్తాడు ఎందుకంటే మేలు చేయమన్నారు దేవుడు తెలియజేస్తే ఆంటీ తెలియజేయడం తెలియజేసింది మా భార్య పెళ్లి చూపుతుంది బలం వచ్చింది పోయినాం యాదగడ్ వచ్చిందో అక్కడ వచ్చి ప్రేమ చూద్దాం ఆమె సెటిల్మెంట్ నుంచి ఇప్పుడు ఆయన కొంచెం హ్యాపీగా ఉన్నాడు ఎప్పుడు పోద్దని ఇప్పుడు ఇద్దరు హ్యాపీగా ఉన్నారు హ్యాపీ తర్వాత మా భార్యకు మీ హార్ట్ ప్రాబ్లం వచ్చింది ఇంకా చచ్చిపోతున్నారు అక్కడ నిమిషాలు ఏం చేసేది కన్నా కిరాయి డేస్ తీస్తాను అందరూ తీసుకుంది వర్క్ ప్రే చేసింటే టెబుల్ డేట్ మా భార్యకు చచ్చిపోతాను చూపించాడు దేవుడు అప్పటి నుంచి ఫ్రీ లాక్ హాస్పిటల్ జరుగుతుంది నేను అప్పుడు బి చేసి బ్రదర్ బి చేసిండు ఆలోచన చేస్తున్నావు అనవి చంద్రశేఖర్ నుంచి బ్రదర్తో మాట్లాడి వాళ్ళు కొన్ని చేసాక ఆపరేషన్ సెక్షన్ డాక్టర్ ఇప్పుడు నువ్వు రిగమర్ లోనే వచ్చినావు ఇప్పుడు లేచినాడు ఏను బాగా తిను ఆంధ్ర డాక్టర్ ఆయన పేరు శంకర్రావు పేరు ఉంది పడ దాని నుంచి దేవుడు మళ్ళీ ఏమైంది నేను ఇట్లా పనుకున్నా వన్ చూడ నీ జీవన కార్యం క్రేజ్ చేసేది ఎట్లా కాపాడుతుంది మన అక్కకు బాసులు పోయింది ఆమె నాకు లేవలే బాసులు పోయి అట్లా ఇట్లా జారిపోయింది మన అక్కకు అందరు నిద్రలో ఉన్నాడు ముంగడి సిస్టర్ లేచింది బాసు ఆయనకు లేపండి లేపే ఆమె చెప్పింది బాబు బాబు మీ బాధ కింద పడిపోయింది అంత నిద్ర లేచి కోపం అంటే ఇంత కోపం వస్తుంది ఆయన ఇష్టంలో కోపం పడొద్దు అని కోపం మీ బాబుని హంచేసి మళ్ళీ పట్టుకు తీసుకొని బెడలిసి నాకు చెప్పదాచేసిన సంజాయించి చేసిన మళ్ళీ అంతా డాక్టర్ చెప్పలే అంటారు అంటే అక్కడక్కడ శోధన మీద కొన్ని ప్రార్థనలు సైతం చెప్పుకుని దేవుడు కాపాడు కలలుగా ఫలలుగా అసలు మా భార్య ఏదైపోతుంది నేను ఒకటి ప్రాబ్లం ఉంటుంది కానీ దేవుడి నుంచి బతికించడం అంటే ఆయన కార్యం ఏముంటుందంటారా ఆయన చేస్తాను కొనుక్కున్నాడు ఎవరు ఆటగా ఆయన చేస్తాను కూర్చొడు కానీ మనం ఆయన కాసం కొంచెం ఎదురు చూసినాం ఆమె జీవితం ఏదో దొరికింది ఇప్పుడు అంతా మంచి హ్యాపీగా జరుగుతుంది మా బాదేవి ఇప్పుడు దగ్గర బాగా అన్ని నొప్పని అలా ప్రే చేసి నేను ప్రేజిస్తున్నా బాగా ప్రేలా గడిపిన ఇప్పుడు ఆమె వంట చేస్తుంది మంచి నచ్చిపోయి బలమేశ్వరు దేవుడు దేవునికి సహడిస్తుంది దేవునికి మేము ఒక దేవుని యొక్క కార్యం నేను చూస్తా క్షమలో దేవుని యొక్క కారణం చూస్తున్నా అక్కడ క్షమ రాకుండా ఆయన కార్యం జరగదు శ్రమ వస్తున్న కార్యం చూస్తాను మేము కానీ ఈ మెడకలు దేవుడు మా పక్షం చేసినాడు దేవుడు ఈ శాస్త్రం చూసినపు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు గాలి సముద్రపు అలలతో నేను కొట్టబడి నెటబడి ఉండినప్పుడు నీ వాక్యము Never knew me has the moon. I don't know you will have a moon. Never knew me or some. Alleluia, Alleluia, Alleluia. Alleluia, Alleluia, Alleluia. Alleluia, Alleluia, Alleluia. Alleluia, ,alleluia. కమల చూడండివి మొర పెట్టగా నా మొర వింటివి కమలలో నేను నీకు తోడంటివి మొర పెట్టగా నా మొర వింటివి నీ కృపలో నన్ను ప్రోత్సహించి ఆదు కొంచీవి ee rupalo nanu prathi devi hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah ee tura nirgauna nan devi nee taturam bani pilach devi దేవుని తోడుగా ఉన్న దేవి నిన్ను నేను ఆత్మలో తెలుసుకుంటిని నీవేన సర్వమని ఎరిగితిని నిన్ను నేడు ఆత్మలో తెలుసుకుంటిని నీవేన సర్వమని ఎరిగితిని హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా Hallelujah, Hallelujah, Hallelujah, Yadulal, Ninnu Beru Konnaga, Apadalal, Ninnu Ashray Chaga, Ninnu Beru Konnaga, Apadalal, Ninnu Ashray Chaga, Jupiterini Mahima Mako, Konyya Adedamu Priya Yesu, పృథివీని మహిమతో పునియను ప్రియసు అల్లు అల్లు హయా అలలు కాళి సముద్రపు అల తు కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు గాలి సముద్రపు అలతో నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు ఆదరించే నీ వాక్యము లేవనెత్తూని హస్తముక్యము లేవనెత్తె నూనీ హస్తము hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah సాకేమ ఏమంటే ఒక 20 డేస్ కిందనమాట నేను పల్లెటూరులో ఉన్నా పల్లెటూరులో ఫాస్టింగ్ ప్రేర్ అయింది అవుట్లెట్ అయిపోయింది చాలా నచ్చిపోతున్నా నేను నాకు అసలు కూర్చోడిన కూడా అయితే నేను ఆ ఊర్లన్నీ జరిగే వరకు మొత్తం నాకు ఎట్లానే అయిపోయింది ఇట్లా నిద్ర ఇట్లా వస్తుంది ఒక సిసర్కి వాటం ఇచ్చేసి నేనేం చేశానంటే తొందరగా అంటే లెవెన్ వరకు ముగించుకొని పడుకుందామని ఆ దుప్పడి తీసుకొని అందరే అందరూ ఇంకా బెడ్ నాకు ఫస్ట్ నేను అక్కడ మూలకి పడుకుంటా నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి అసలు పండుకున్న పండుకోమునే ఒక పూలు వచ్చింది పూన్ నుంచి ఈ రాధిక అంటే ఈ రాధిక అంటే నాకు చాలా నొప్పి ఒక జాగలో పుళ్ళైంది భయంకరమైన పుళ్ళైంది ఆ పుళ్ళ సంగతి నేను చెప్తున్నాను నేను నాకు జాగ్రత్త నేను భరించలేకపోతుందంటే నేను భరించలేకపోతున్నా నేను భరించ ఒకటే ఏడుస్తున్నాడు నాకు బాధ నా నిద్ర ఎక్కడ పోయిందేమో అందరినీ తప్పించుకొని పోయి నా పండుకుందేమో నా నిద్ర ఎక్కడ పోయిందే నేను ఏం చేసిందంటే ఇక రాబేట ఆ నైట్ అంతా నేను వాట్షిప్ చేస్తున్నా ఆయన చౌకడ పెట్టుకోమన్నా నువ్వు కూడా వాట్షప్ చేయి నేను చేస్తాను బాగా వాట్షాప్ చేస్తున్నా చేస్తున్నా చేస్తున్నా ఒక గంట చేసిన ట్వెల్వ్ తర్వాత నా వల్ల నిద్ర కూడా వస్తలేదు కానీ అంతసేపు నీ కూర్చోలేకపోతున్నా తర్వాత అన్నా సరే నేను నీకు ప్రార్థన చేసేసి నేను ముగ్గిస్తా అని చెప్పిన సరే అండి సరే తర్వాత ప్లాన్ చేసిన ఇక నాకు నిద్ర వస్తలేదు నాకు కూర్చొనికలేదు అట్లనే నైట్ అంతా ప్రార్థనలో పెట్టినా పండుకొనే నెక్స్ట్ డే కూడా అదే నొప్పి అన్నాడు అనమాట సరే చెప్పి ఆ రోజు కూడా నేను అట్లనే వాట్సాప్ చేస్తున్నా వాట్సాప్ చేస్తున్నా వాట్సాప్ చేస్తున్నా సరే ఆ రోజు కూడా నేను ఊర్లోనే ఉన్నా వాట్సాప్ చేసిన తర్వాత మళ్ళా నెక్స్ట్ ఏం చేసినా నేను ఇంటికి వెళ్ళిపోయినా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రోజు నేను అడిగిన ఎట్లుంది కంటే అదే నొప్పిందండి అదే నొప్పిందని చెప్పి సరే అది కూడా మళ్ళీ అది భయంకరమైన పల్లెటూరు అని అక్కడికి ఒక్కదాన్ని వెళ్ళిపోయినా ఆ ఊరికి నేను వెళ్ళిపోయినా వెళ్ళిపోయి చాలాసేపు వర్షిప్ ఒక్కదాన్ని చేస్తున్నా పాటలు పాడుతున్నా వర్షిప్ వాళ్ళ కుటుంబంలో ఉన్నారు వాళ్ళ అమ్మ నాయన అన్నదమ్ములు వాళ్ళందరూ ఏడుస్తున్నారు ఇడిచిన తర్వాత తర్వాత ఆయన ఏమన్నాడు నాకు ధైర్యం వచ్చింది నాకు సంతోషం అనిపిస్తుంది నాకు ఈ రోగం ఉన్నా కానీ బాగుందని చెప్పినట్టు సరే నాకు చాలా సంతోషమే నేను ఇంటికి వెళ్ళిపోయా ఇంటికి వెళ్ళిపోయింది కదా నేను మర్చదిన అడిగిన ఎట్లుంది నీకు అన్నా అంటే నేను స్టార్ట్ ఫస్ట్ డే నేను వర్క్షిప్ చేస్తున్నా కదా ఆ పుండ్లకెంచి పురుగులు వెళ్తున్నాయి అంట ఆయనకి నాకు చెప్తున్నాడు సెకండ్ డే అదే పురుగులు ఉంది థర్డ్ డే పురుగులు మొత్తం కంప్లీట్ అయిపోయి ఆయన అంటే నాకు చాలా స్టార్టింగ్ లో భయమేసింది నాకు ఆ పురుగులు చూడండి కానీ నాకు దేవాల శక్తిని నా జ్ఞానమే నాకు బలమే ప్రభావని ఆ పురుగులన్నీ రేసిన తర్వాత నిజంగా చెప్తున్నావు అంటే నిజంగా అండి మీరు ఏమైనా వర్క్షిప్ చేస్తుండ్రో అది ఎక్కడి నుంచి ఉందో బయటకు అది ఎట్లా వచ్చిందో నాకే అర్థం అదే చనిపోయిన వాళ్ళకు పురుగులు కానీ బతికిన అప్పుడు అనుకున్నా నువ్వు నిజంగా చెప్తున్నావు అంటే నిజంగా నేను చెప్తున్నా అంటున్నాడు అరే ఇదేంది ఎట్లుంది విచిత్రం అనిపిస్తుంది అట్లా ఎట్లా వచ్చిందంటే ఏమన్నా అంటే త్రీ డేస్ వర్క్షిప్లా మొత్తం నా దగ్గర ఎక్కడికి ఉన్న పురుగులన్నీ పడిపోయింది ఎట్లున్నాయి ఆ పురుగులన్నా ఎట్లు బియ్యం పురుగులు లాగా ఉంటుంది బయట పెట్టి అట్లున్నాయా అంటే నీకు ఎట్లా అనిపించింది నీకు అదంటే స్టార్టింగ్ లో భయమేసింది ఎక్కడ పోయినా ఎవరు నాకు బాగా చెయ్యలేరు దేవుని దగ్గర నేను చేసిన అప్పటి నుంచి నాకు నొక్కి తగ్గిందని అంటే వర్షిప్లో దేవుడిని ఆరాధిస్తుంటే ఎంత గొప్ప కార్యం దేవుడు చేస్తున్నాడంటే నాకు చాలా సంతోషం అనిపించింది అయ్యో దేవాణం ఎంత గొప్ప దేవుడు పాతలమే వణికిపోతుంది మన భాషలు మాట్లాడుకుంటే వర్షిప్ చేస్తే బ్రదర్ అన్నారు కదా మోకాళ్ళ నుండి మీరు ఆధించమంటే నాకు నాకు చెత్త కాకుండా నేను చేయడం మొదలుపెట్టినా ఒక హాఫ్ చేస్తే కూర్చుంటే హాఫ్ చేస్తే అక్కడ చేస్తుంటే నిజంగానే అద్భుతం జరిగింది మళ్ళీ ఇప్పుడు వస్తుంది అంటే వస్తున్నా అద్భుతం చేసిన ఆ పిల్లనికి ఎక్కడైనా సంతోషం కుటుంబం అంతా సంతోషపడుతున్నాడు ఎవరికి చెప్పలేదు ఎవరు చెప్పలేదు నాకు ఒక్కదాకే చెప్పింది అంటే నేను మీకే చెప్తున్నా అంటే నేనే చెప్తలేదు ఎవరు అద్భుతం చేసిన లేకుంటే ఆయన పురుగులతోనే చనిపోయినాడు ఆయన పురుగులు నిజ బయటికి వచ్చిన తర్వాత ఆయన బాగా అయిపోయాడు అది ఎక్కడుండనే ఏముడు తెలియదు అది ఎట్లా వస్తుందంట భయంకరంగా వస్తున్నాడు ఇప్పుడు దేవుడు ప్రార్థన వల్ల ఎంత గొప్ప విజయం ఇచ్చాడు ఆ బిడ స్వస్థత ఇచ్చుడు నేను అలసిపోయినా నా బాడీ మొత్తం మీద అయిపోయింది అయినా ఆయన గురించి నేను నిలబడి అని ముఖాలు ఉండి బాగా చేస్తున్నాను ఆ నా ప్రార్థన విన్నాడు బిడ స్వస్థతీర్చుడు దేవుడి సాక్ష్యం జీవితాడు భగవాస పాఠం ప్రభువాన్ ఎస్ అయ్యన ప్రాణప్రియుడా ప్రభువాన ఎసయ నా ప్రాణ ప్రియుడా ఆవరించునీయాత్మతో ప్రభువాన ఎసయ్య నా నిన్ను నే విడువాను నీకై జీవించదను నిన్ను నే విడువాను నీకై జీవించదను ప్రభువాన ఎసయ్య నా ప్రాణ ప్రియుడా ఆవరించు నీ ఆత్మతో ప్రభువాన్ ఆవరించు నీ ఆత్మతో రక్తం ప్రేమించి తండ్రి వలే నన్న ప్రేమించి తండ్రి వలే నన్న ధరించి నా ప్రాణప్రియుడా ఆవరించు నీ ఆత్మతో ప్రభువాన ఎస్ అయ్యన ప్రాణ ప్రియుడా ఆదరించు నీ ఆత్మతో యత్ంతో కడిగివి రక్షణలో నడిపితివి రక్తంతో కడిగితేవి రక్షణలో నడిపితివి ప్రభువాన ఏసయ్యాన ప్రాణ ప్రియుడా ఆవరించు నీ ఆత్మతో ప్రభువాన ఏసయ్యాన ప్రాణ ప్రియుడా ఆవరించు నీ ఆత్మతో ప్రసదను అది ఏ నాకాహారం విచిత్తం చేసో అదియన కహర ప్రభువాన ఎసయన ప్రాణ ప్రియుడా ఆవరించు నియాత్మతో ప్రభువాన ఎసయన ప్రాణప్రియుడా ఆవరించు నియాత్మతో మ్రతుకో మరణము మీనుడి విడదీయవో మ్రతుకో మరణము మీను విడదీయవో ప్రభువా నాయన ప్రాణప్రియుడా ఆవరిచునీయాత్మతు మన ప్రభుని శుక్రీ స్వారి అతిశృష్టపరి నామంలో మీ అందరికీ నా వందనాలు శుభములు చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం దానించుకుందాం పరిశుద్ధురమైన తండ్రి ప్రేమాక నితరం కలిగిన దేవ కృప కలిగిన మా ప్రభావ సర్వశక్తిమంతుడా సర్వాధికారి మీకు స్తోత్రంలో తండ్రి ఇదిగో ప్రభావ ఈ యొక్క గృహంను బట్టి నేను ఈ గృహంలో ఉన్నటువంటి కుటుంబికులందరినీ బట్టి మీ పాదాల చెంత ఇంతవరకు మొరపెట్టినాం ప్రభావ తండ్రి తగిన సమయంలో జవాబిచ్చే గొప్ప దేవుడు మేము సంపూర్ణంగా నమ్ముతున్నాం తండ్రి ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి నా ప్రభా కుటుంబీకులతోటి మాతోటి అందరితోటి మీరు మాట్లాడండి ఈ వాక్యమే మీరై ఉన్నారు ప్రభా ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి సత్యాన్ని తెలియచండి తండ్రి ప్రభావ నీ ఎందుకు విశ్వాసం ఉండాలని మీరే కృప చూపించు వాక్యం చెప్పిన జ్ఞాపకం చేసుకోనండి నేను ఆ తలంపుల ఆలోచనలు కొట్టి వేయండి ఆత్మతో నింపి మీరే మాట్లాడి మీరే మహిమను ఉందమ్మా యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి ఆ యేసు ప్రభు ఈ లోకం ఆయన బైబుల్ ప్రకారంగా అయితే ఆయన దేవుడు లోకంలో చాలా మంది దేవుళ్ళు ఉన్నారు ఈ లోకస్తులకైతే యేసు ప్రభు అనంటే ఆయన ఒక దేవుడు ఆయన ఒక దేవుడు అంటే ఎంతో మంది దేవుళ్ళలో ఆయన ఒక దేవుడు కానీ క్రైస్తవుల విషయానికి వచ్చేసరికి ఆయన మాత్రమే దేవుడు ఎందుకు ఆయన మాత్రమే దేవుడు అంటే చాలా స్పష్టంగా సెలవిస్తాం ఆది కాండం మొదటి అధ్యాయంలో ఆయన మాత్రమే మొట్టమొదట ఉన్నవారు ఆయన ఈ సృష్టి మొత్తానికి ఈరోజు మనం ఏదైతే చూస్తూ ఉన్నామో చెట్లు కావచ్చు లేకపోతే జంతువులు కావచ్చు లేకపోతే పర్వతాలు కావచ్చు సముద్రాలు కావచ్చు ఆకాశం కావచ్చు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఏవైతే ఈరోజు మనం చూస్తూ ఉన్నామో వీటన్ని కలుగజేసింది ఆయనే అని బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడింది అది ఎలా కలుగజేసిన వాడు ఆయన తనంతట తన చేతులతోటి ఏ కష్టము పడలేదు ఏ శ్రమ పడలేదు లోకంలో మనం ఏదైనా నిర్మించాలి అనంటే ఏం చేయాలి కష్టపడాలి మెటీరియల్ తీసుకొని రావాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పేరుస్తుంటేనే అవి కట్టబడతాయి కానీ దేవుడు ఈ సృష్టిని అరితిగా చేయలేదు తాను సింహాసనం మీద కూర్చొని కలుగును గాక అంటే కలిగినట్లుగా ఈ లోకం మొత్తం సింహాస్తునం మీద కూర్చొని కలుగును గాక అంటే కలిగినట్లుగా మనం చూస్తూ ఉంటాం అంటే దేవుడు ఎంత శక్తిమంతుడు ఆయన మాటకి ఎంత విలువ ఉంది అనేది అక్కడ మనకు తెలియజేయబడతాడు అంటే ఈ సృష్టి మొత్తాన్ని కలుగు చేసిన వాడుగా దేవుడు కనపడతాడు ఆ తర్వాత ఆయన ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఆయన జరిగించినట్లుగా బైబుల్లో మనం చూస్తూ ఉంటాం అందుకనే దేవుడు అంటాడు నేను మాత్రమే మీ దేవుడని అని సెలవిస్తాడు కాబట్టి అది నమ్ముతూ ఉంటాం ఈ లోకస్తులకి ఎలా ఉంటుందంటే ఆ పదము కొంత ఇబ్బందికరంగా ఉంటది ఎందుకు ఈ లోకస్తులకి ఇబ్బందికరంగా ఉంటదంటే ఇంతమంది దేవుళ్ళు ఉంటే ఆయననే దేవుడు ఆయనే దేవుడు వాళ్ళు మాత్రమే బాగుండాలి కదా అంతే కదా ఈ లోకస్థు ఈ లోకస్తులు ఆలోచించిన ఉంటది ఇప్పుడు క్రిస్టియన్స్ కొల్చే యేసు ప్రభు నిజమైన దేవుడైతే ఆయనని ఆయనను కొల్చే వాళ్ళే బాగుండాలి వాళ్ళు మాత్రం మంచిగా మిగతా వాళ్ళంతా కూడా శ్రమల అయిపోవాలి మిగతా వాళ్ళంతా కూడా ఉండకూడదు మరి ఎందుకు అందరి జీవితాల్లో ఒకే రీతిగా ఉన్నాయి తేడా కనిపిస్తుందా క్రైస్తవులకి అన్నిలకి క్రైస్తవులకి ఏసు ప్రభు నమ్మని వాళ్ళకి నమ్మే వాళ్ళకి ఏమన్నా తేడా కనిపిస్తుందా ఎక్కడ మనకు తేడా కనిపించదు వాళ్ళ జీవన విధానంలోనే కావచ్చు లేకపోతే తినే విషయంలో కావచ్చు పొందుకునే విషయంలో కావచ్చు ఎక్కడ తేడా కనిపించదు ఏ తేడా కనిపించడం లేదు కదా మరి వాళ్ళు యేసూ ప్రభు దగ్గరికి వెళ్ళి పొందుకుంటుంది ఏంది స్పెషల్ గా వాళ్ళు యేసు ప్రభుని ఎందుకు నమ్ముకుంటున్నారు అది చాలా మంది తెలియదు ఎందుకు యేసు ప్రభు దగ్గరికి రారంటే మాకు ఉన్నాయి కదా వాళ్ళకి ఏమైతే ఉన్నాయో అవి కూడా మా దగ్గర ఉన్నాయి మరి మేము ఎందుకు యేస ప్రభు దగ్గర పోవాలి అని అంటూ యేసు ప్రభు దగ్గరకు పోయే ముందు అందరికీ సమానంగా ఎందుకు ఉన్నాయి అనేది బైబుల్ సెలవిస్తూ ఉంటాం చూడండి అపస్తుల కార్యములు పదో అధ్యాయము ముప్పై నాలుగో వచనంలో కార్యములు ముప్పై నాలు పదో అధ్యాయం ముప్పై దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను అక్కడ భక్తుడు చెప్తున్నాడు దేవుడు పక్షపాతి కాడు పక్షపాతము అనంటే మనం భేదం చూపిస్తూ ఉంటాం కదా మన వాళ్ళకి పార్షియాలిటీ మన వాళ్ళకి కొంత ప్రయారిటీ ఇచ్చుకుంటాం మనం కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని ఈవెంట్స్ లో కొన్ని కొన్ని శుభకార్యాలలో మనవాడు మన బంధువులు అని చెప్పి మన వాళ్ళకి మనం ప్రయారిటీ ఇచ్చుకుంటాం మన కులస్తుడను మన ఊరోడను మన మతస్తుడను ఇలా ప్రయారిటీ ఇచ్చుకుంటాం కానీ దేవునికి అటువంటి పక్షపాతము లేదు వీళ్ళు నన్ను కొలుస్తారు వీళ్ళు నన్ను కొలవరు వీళ్ళు నన్ను ఆరాధిస్తారు వీళ్ళను ఆరాధించరు అనేటువంటి పక్షపాతము ఆయనకి లేదు అదే మతైసు వార్త ఐదో అధ్యాయము నలభై వచనంలో చెప్తున్నాడు ఆయన చెడ్డవారి మీదను మంచివారి వారి మీదను తన సూర్యుని ఉదయింప చేసి నీతి మీదను అనీతి మంతుల మీదను వర్షము కురిపించుతున్నాడు చాలా స్పష్టంగా రాయబడింది ఏమని చెడ్డవారి మీద మంచి మీద కూడా సూర్యుడు వస్తా ఉన్నాడు నీతి మీదను అనీతి మీదను వర్షము కురిపిస్తూ ఏ భేదము అయినా చూపించట్లేదు అందరికీ సమానంగానే రిసోర్సెస్ ని అనుగ్రహిస్తూ ఆయన ఏ భేదం కూడా చూపించడం లేదు తర్వాత యోహాన్ స్వార్త మూడో అధ్యాయం పదహారో వచనంలో ఒక మాట ఉంటుంది యోహాన్ స్వార్త మూడో అధ్యాయం పదహారో వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అంటే ఆయన లోకాన్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు లోకంలో క్రైస్తవులు మాత్రమే ఉన్నారా లోకం అంటే ఏం చెప్తాడు స్త్రీ అని చెప్పాడు లోకం అంటే మట్టి కాదు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అని చెప్తాడు అంటే లోకం అంటే ఎవరు మనుషులు మనుషులు ఆయన ప్రేమిస్తున్నాడు ఆయన పర్టికులర్ గా దేవుడు లోకంలోని క్రైస్తవుల్ని ఎంతో ప్రేమించను అని రాయబడలేదు దేవుడు లోకమును ప్రేమిస్తున్నాడు అంటే ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు అందుకే ఈ లోకంలో అందరూ బాగున్నారు అందరికి అన్ని ఉన్నాయి అందుకే ఎవరికి కూడా డిఫరెన్సెస్ కనిపించడం లేదు ఆయన మాత్రమే దేవుడు అయినప్పటికీ డిఫరెన్సెస్ కనిపించడం లేదు మరి ఎక్కడ తేడా వస్తుందంటే అక్కడే చెప్పాడు ఈ లోహన్స్ వార్త మూడు అధ్యయం పదహారో కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను ఏం చెప్తున్నాడంటే ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన అంటే యశు విశ్వాసం ఉంచే ప్రతి నశింపక నిత్య జీవము అంటే శాశ్వత జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు ఆయన ప్రేమ అందరి పట్ల ఉంది ఈ లోకంలోని రిసోర్సెస్ అందరి పట్ల ఉన్నాయి లోకంలో దొరికేవన్నీ కూడా అందరికీ అనుగ్రహిస్తున్నాడు ఆయన ఏ భేదం చూపించట్లేదు కానీ నిత్య జీవం అంటే మన భాషలో చెప్పాలంటే స్వర్గము అది ఎవరు కూడా పొందుకో అది ఎవరు కూడా పొందుకోలేరు ఎవరైతే ఏ సూప్రభ నుంచి విశ్వాసం ఉంచుతారో వాళ్ళు మాత్రమే పొందుకుంటారని చెప్తున్నాడు అంటే చాలా మంది చెప్తారు ఏంటిదంటే ఆ ఉందా మీరు చూసారా మీరు వెళ్ళి చూసారా అని అంటూ ఉంటారు కానీ దేవుడు మనిషిని మూడు విధాలుగా తయారు చేశాడు మనిషిలో మనిషి ఒక మనిషి ఉన్నాడు అంటే దాని మూడు భాగాలు ఉన్నాయి మొదటిది శరీరం ఇది కనిపిస్తూ ఉంటది మూడోది రెండవది ప్రాణం అది కూడా కనిపిస్తూ ఉంటది ఎందుకు మనిషి కదిలాడుతున్నాడు మనిషి మాట్లాడుతున్నాడు మనిషిలో కొన్ని కదలికలు కనిపిస్తూ ఉన్నాయంటే అది కన్నా మొత్తంలో ప్రాణం ఉంది అవి లేనప్పుడు మనం ఏమంటాం ప్రాణం పోయింది అని అంటాం ఇంకొకటి కనిపించింది ఆత్మ మూడు ఉన్నాయి మనిషికి దేహం ఉంది మొదటిదిగా ప్రాణం ఉంది అదే ఇంకొకటి ఆత్మ ఉంది మొదటి రెండు కూడా వైద్య కనిపించేవి ఆ కనిపించేవి ఎప్పటికీ కూడా శాశ్వతము కావు అవి ఎప్పటికైనా శాశ్వతంగా ఉంటాయా ఎప్పటికీ ఉండవు లోకంలో ఎంత కాలం జీవించిన మహాయిత మనిషి ఎంత కాలం జీవిస్తాడు సిక్స్టీ ఇయర్స్ మాక్సిమం హండ్రెడ్ ఇయర్స్ ఇప్పుడున్న స్వామి రోజుల్లో అది కూడా కష్టమే కాబట్టి మనిషికి ఒక శరీరము అది శాశ్వతం కాదు అది ఎప్పటికైనా ఒక రోజు పోవచ్చుంది అదేవిధంగా ప్రాణం కూడా అది కూడా ఏదో ఒక రోజు పోవస్తుంది అది కూడా శాశ్వతం కాదు కానీ మనిషి యొక్క ఆత్మ అది శాశ్వతం దానికి ఎప్పటికీ కూడా చావు లేదు ఆ చావు లేనే లేదు ఎక్కడిప్పుడు ఎప్పటికీ కూడా చావు లేదు మరి ఈ లోకంలో మనిషి యొక్క శరీరంలో అది అంతర్భాగం అయి ఉంది ఈ మనిషి శరీరంలో నివసిస్తూ ఉంది వన్స్ ఈ శరీరం అయిపోయిన తర్వాత దీని పని అయిపోయిన తర్వాత మరి ఎక్కడికి వెళ్తుంది అది ఎక్కడికి వెళ్తుంది నమ్మినా నమ్మకపోయినా సత్యం అది ఎక్కడికి వెళ్తుంది చూడండి ఎవరికి తెలియదు లోకంలో చాలా మంది తెలియదు విషయం చూడండి ఒక చిన్న ఉదాహరణ ఒక మాట అడుగుతాను ఏంటంటే ఈ లోకంలో ఎవరినైనా వీళ్ళు మంచి వాళ్ళు అని ఎవరినైనా మనం చెప్పగలమా ఒక్కరినైనా ఏ ఒక్కరిని చూపించైనా మన జీవితంలో మన అనుభవంలో ఎంతో మందిని వందల మందిని వేల మందిని ముందు లక్షల మందిని కూడా చూసి ఉండొచ్చు ఇంతమంది మనుషుల్ని చూసి ఒక్కరన్నా మంచి వాళ్ళు వీళ్ళలో ఏ తప్పు లేదు వీళ్ళలో ఏ అబద్ధము లేదు వీళ్ళలో ఏ కపటము లేదు అని మనం ఎవరి గురించి చెప్పగలమా ఎవరి గురించి చెప్పలేం అందరూ కూడా ఏదో ఒక పాపంలో ఏదో ఒక తప్పులో చిక్కబడిపోయిన అదే బైబుల్ చెప్తుంది నీతిమంతుడు ఒక్కడునూ లేడు నీతిమంతుడు ఎవడూ లేడు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు అందరూ పాపం చేసిన వాళ్ళే అని చెప్తూ ఉన్నాడు అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అందరూ పాపం చేసిన వాళ్ళే దేవుడేమో పరిశుద్ధుడు దేవుడేమో ఉన్నతమైన వాడు మరి ఆయన దగ్గరికి పోవాలి ఆ వచ్చిన ఆత్మ ఆయన దగ్గరికి పోవాలి అనంటే ఎలా వెళ్తుంది లోకంలో పాపంలో చిక్కబడిపోయినప్పుడు పాపంలో ఊడిపోయిన పాపంలో ఉండిపోయినప్పుడు ఎలా చిక్క ఎలా ఎలా వస్తుంది చెప్పండి వెళ్ళగలుగుతుందా దేవుని ఆత్మ పరలోకానికి దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతుందా వెళ్ళదు మనం అంగీకరించినా అంగీకరించకపోయినా సత్యమైతే ఒకటే మనిషి ఈ లోకంలో పాపంలో చనిపోతే వెళ్ళేది నరకానికి అది ప్రతి ఒక్కరికి సా అది ప్రతి ఒక్కరికి ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం ఇన్స్టెంట్ గా మనకి జరగకపోవచ్చు జడ్జిమెంట్లు కానీ ఒకనొకనాడు జడ్జిమెంట్ తప్పకుండా జరుగుతుంది మనం చేసిన ప్రతి దానికి ఒక రోజు మనం లెక్క చెప్పుకోవాలి అదే చెప్తున్నాడు బైబుల్లో కాబట్టి యేసు ప్రాభు లోకానికి దిగి అంటే ఆయన ఎందుకు నరరూపిగా రావాల్సి వచ్చిందంటే మన పాపముల నిమిత్తమై ఆయన పరిహారం చెల్లించడానికి నేనున్నాను మీ ఇంట్లో దొంగతనం చేశాను మీ ఇంట్లో దొంగతనం చేస్తే ఏం చేస్తారక్క మీరు పడతారా లేదా పడతారు పోలీసులు పట్టించిపోతారు మా డాడీ వచ్చాడు మా డాడీకి నేనంటే ఎంతో ప్రేమ చాలా ప్రేమ ఏమంటాడు ఆయన వదిలేందమ్మా కొట్టకండి తెలిసి తెలియక తప్పు చేశాడు వదిలేమంటాడు ఇంకేమంటాడు మీకేమన్నా నష్టం జరిగితే చెప్పండి నేను ఇస్తాను అంటాడు మరి మీరు కొడుతున్నారనుకో ఆయన వచ్చి అడ్డుపడతాడు అడ్డుపడేం చేస్తాడు ఆ దెబ్బలను ఆయన తింటాడు అంటే తప్పు చేసిందేమో నేను దెబ్బలు తినింది నా తండ్రి అదే యేసూ ప్రభుకి మనకి జరుగుతున్నటువంటి విషయం యేసు ప్రభు లోకానికి రావాల్సి కారణం కూడా అదే మనం ఆయన బిడ్డలం లోకంలో మనుషులకి దేవునికి మనిషికున్న సంబంధం తెలియదు దేవుడు ఒక అవసరాలు తీర్చేవాడు అక్కర్లు తీర్చేవాడని అనుకుంటాడు కానీ దేవుడు దేవునికి మనిషికున్న సంబంధము తండ్రి కుమారుల సంబంధం ఆయన మనకు తండ్రిగా లోకానికి వచ్చిండు మన కొరకు ఆయన ఏం చేసిండు మన పాపముల నిమిత్తం మనం చేసిన అతిక్రమల్ని తాను బలియాగం అయిపోయాడు తాను ప్రాణం చెల్లించాడు ఇప్పుడు చూడండి నేను మా నాన్నడు మీకు డబ్బులు ఇచ్చిన తర్వాత మీరు తిరిగి నన్ను కొట్టడానికి వస్తే నేను ఒప్పుకుంటానా అని డబ్బులు ఇచ్చాడు మీరు ఎందుకు కొట్టబోతున్నావు నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు అని అంటాం లేదా సేమ్ అదే అధికారం ప్రతి ఒక్క మనిషికి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచే వాళ్ళకి సుప్రభించాడు ఈ లోకంలో ఆయన విశ్వాసం ఉంచి రేపెవరైనా మనల్ని శిక్షించబోతే మన ఆత్మను తీసుకుని నరకానికి వెయ్యబోతే నువ్వు నన్ను తీసుకెళ్లే అధికారం నీకు ఎవరిచ్చారు నా కొరకు ఆయన ఆల్రెడీ ప్రాణం పెట్టాడు నా కొరకు ఒక ఆయన ఆల్రెడీ రక్తాన్ని కార్చాడు నాకు పాప పరిహారాని ఆయన చెల్లించాడు మరి నువ్వెవరికి నన్ను తీసుకెళ్ళడానికి నువ్వెవరికి నన్ను తీసుకెళ్ళడానికి లేదు అధికారం అనేటువంటి అధికారాన్ని చెప్పడానికి మనకి ప్రభు ఇచ్చాడు క్రీస్తులందున్న వారికి ఏ శిక్ష విధి లేదు అని దేవుని వాక్యంలో తెలవివ్వబడుతూ అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆయన సత్యము అని చెప్పడానికి చెప్తూ ఆయన అక్కడ మనం చూస్తూ ఎంతో ప్రేమ కలిగిన దేవుడు చూడండి ఒక్కసారిగా అంతగా తగ్గించుకొని లోకంలోనికి రావాలి అని అంటే ఎంత కష్టం మనకి ఇట్లా చెప్తే అర్థం కాకపోవచ్చు కానీ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు బాగా అర్థమవుతుంది లోకంలో ఎమ్మెల్యేలని ఎంపీలని సీఎంలు పీఎంలు వీళ్ళని చూస్తూ ఉంటాం వీళ్ళ యొక్క పదవీ కాలం ఎంతక ఇయర్స్ ఈ ఫైవ్ ఇయర్స్ కి వీళ్ళ చుట్టూ మనుషులు ఉంటారు గవర్నమెంట్స్ ఉంటారు వీళ్ళ చుట్టూ అధికారం ఉంటది ఎక్కడికి వెళ్ళినా ఆర్బాటము మహి వాళ్ళంతా చాలా ఆర్బాటంగా ఏ ఎవరు పని చెప్పినా చేసేదిగా అన్ని ఉంటాయి అంత అధికారం అనుభవించిన తర్వాత అంత వైభవాన్ని అనుభవించిన తర్వాత ఒక్కసారిగా నార్మల్ గా అయిపోవాలంటే ఎవరైనా ఇష్టపడతారా నార్మల్ వ్యక్తులుగా ఉండడానికి ఇష్టపడతారా ఇష్టపడరు తిరిగి మళ్ళీ అధికారం పొందుకోవాలని ఏమైనా పనులు చేస్తూనే ఉంటారు అవేవి కూడా మనల్ని ప్రేమను ఆశించి మనల్ని ప్రేమించి చేయరు వాళ్ళ అధికారం మీద ప్రేమతో చేస్తాడు కానీ దేవుడు బైబిల్లో చెప్పబడింది ఆయన చుట్టూ కోటాను దేవదూతలు ఉంటారు ఆయన ఎప్పుడు స్థుతిస్తూ ఉంటారు ఆయన దగ్గరికి ఎవరు పోలేరు అంత సుపీరియర్ గార్డన్ ఆయన తను దాన్ని తగ్గించుకొని అక్కడ ఆయన కూర్చోవడానికి ఇష్టపడకుండా తను దాన్ని తగ్గించుకొని లోకానికి వచ్చిండు ఎందుకు ప్రేమ ఉంటే మనిషి పట్ల తను తాను తగ్గించుకుంటాడు ఎంత ప్రేమ ఉంటే మన పిల్లలు ఎవరన్నా తప్పు చేస్తే మనం ఏం చేస్తాం కొడతాం పెడతాం ఎవరన్నా మనం మన చుట్టుపక్కల వచ్చి నీ నీ తప్పు చేసిండు నీ కొడుకు అన్నాడు అని అంటే మనం ఏం చేస్తాం అనవసరంగా నా తడిపించి అడబుట్టావు నీ వల్ల నాకు తప్పు చెడ్డ వచ్చింది అని అంటాం నువ్వు పుట్టకపోయినా బాగుండేది అని అంటాం కానీ దేవుడు ఆ రీతిలో అనుకోలేదు ఆయన తను తను తగ్గించుకొని లోకానికి దిగివచ్చిండు కేవలం మనుషుల్ని ప్రేమించి అంత గొప్ప దేవుడు అంత ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి ఆయన లోకంలో ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలు చేసిండు ఎన్నో గొప్ప కార్యాలు చేసిండు ఒక ఒక్కటి చెప్పి నేను ముగిచ్చేస్తాను యువహన్స్ వర్త అధ్యాయము మొదటి వచనంలో యువన్స వర్త ఐదో మొదటి వచనంలో ఇక్కడ ఒక సందర్భం జరుగుతుంది ఏంటంటే అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చను గనక ఏసు ఎరుశలేమునకు వెళ్ళను ఎరుశలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతస్త ఒక కోనేరు కలదు దానికి ఐదు మండపములు కలవు ఇక్కడేసుప్రభు ఎరుశీలంలో ఉన్నాడు అక్కడ ఒక బెతస్త అనేటువంటి ఒక చిన్న కోనేరు ఉంది అంటే చెరువు లాంటిది ఒకటి ఉంది దానికి ఐదు మండపాలు ఉన్నాయి ఐదు మార్గాలు ఉన్నాయి దానికి రావడానికి ఎందుకు ఐదు మార్గాలు ఉన్నాయంటే ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించట కలదు అంటే అప్పుడప్పుడు దేవదూత వచ్చి అక్కడ నీళ్లు కదిలిస్తా ఉంటది కదిలిస్తే ఏమవుతుందంట నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగను వాడు ఎట్టి వ్యాధి గల ఎందుకు దానికి ఐదు మండపాలు ఉన్నాయంటే అక్కడ దేవదీళ్ళు కదిలిస్తా ఉంటది కదిలించినప్పుడు అందులో ఎవడైతే ఫస్ట్ పడతాడో వాడు ఎటువంటి వ్యాధిగాలు వాడైనా స్వస్థపడతూనే ఉంటాడు బాగుపడుతూనే ఉంటాడు అది విధానం తర్వాత ఏమవుతుంది కనుక ఆ మంటపములలో రోగులు గుడ్డివారు కుంటివారు ఊచ్చకాయ చేతులు గలవారు గుంపులుగా పడి ఉండేది అంటే అక్కడ ఉన్న ఎప్పుడెప్పుడు ఆ దేవత వచ్చి కదిలిస్తా పడిపోదామా బాగుపడిపోదామా అని అక్కడ రోగులు గుడ్డివారు కుంటివారు చేతులు లేని వారు కాలు లేని వాళ్ళు గుంపులు గుంపులుగా పడి ఉండేవాడు అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు చూడండి ఏసు అక్కడ ముప్పై ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉన్నాడు ముప్పై సంవత్సరాలుగా ఒక వ్యక్తి అక్కడ పడున్నాడు ముప్పై సంవత్సరాలు ఎందుకు ముప్పై సంవత్సరాలు అక్కడ పడున్నాడంటే చూడండి అంటున్నాడు ఏసు వాడు పడి ఉండిట్లు చూసి వాడప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో నున్నాడని ఎరిగి స్వస్థ అని వాడిని అడిగాడు అన్ని మండపాలు ఉన్నాయి ఐదు మండపాలు ఉన్నాయి ఐదు మండపాలలో యేసు ప్రభు ఈయనున్న మండపానికే వచ్చిండు ఈయన దగ్గరికే వచ్చిండు అంత పెద్ద గుంపు ఉంది అందరికీ కాళ్ళు లేవు అందరికీ చేతులు లేవు అందరూ ఏదో ఒక బాధతో వచ్చిన వాళ్ళే అయినప్పటికీ ఈయన దగ్గరికే వచ్చి నువ్వు స్వస్థపడాలని అనుకుంటున్నావా అని ఆయనని అడిగేడు ఎందుకు వాడు బహుకాలం నుండి ఆ స్థితిలో పడి ఉన్నాడని ఎరిగింది అంటే ఎంతో కాలం నుంచి వాడు బాధపడతా ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గరికి వచ్చాడు ఆయన ఎందుకు ఆయన దగ్గరికి రావాల్సి వచ్చిందంటే తర్వాత చెప్తున్నాడు వచనంలో ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనక నేను వచ్చినంతలో మరి నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చను అంటే నాకు ఎవ్వరూ లేరు నీళ్ళలో దేవత కదిలిచ్చినప్పుడు నన్ను నీళ్ళలో తీసుకెళ్లి వేయడానికి వెళ్ళిపోవడానికి నాకు మనుషులు లేరు కాబట్టి నేను వెళ్ళేలోపే ఇంకొకటి వచ్చి అందులో పడిపోతున్నాడు వాళ్ళు బాగుపడుతున్నారు నేను వెనక్కి వస్తున్నాను ఎందుకు ఏసు ఆయన దగ్గరికి వచ్చిండు అనంటే చూడండి ఆయన బహుకాలం నుండి అంటే దాదాపు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఈ రోజు జీవిత కాలంతో బోల్చుకుంటే సిక్స్ సెవెన్ సిక్స్టీ త్రీ పర్సెంట్ ఆల్మోస్ట్ తన ముప్పాతికి జీవితాన్ని కూడా ఆ కోనేరు దగ్గరే గడిపేశాడు కోనేరు దగ్గర గడిపేసి అక్కడ ఎంతో ఎంతో దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాడు మనుషులు ఎలా ఉన్నారనంటే ఆయన ఎందుకు ముప్పై సంవత్సరాలు అక్కడే ఉండాల్సి వచ్చిందంటే మనుషుల మీద ఆధారపడ్డాడు మనుషులు సహాయం చేస్తారా ఎవరూ చేయరు ఏం జరుగుతుంది అక్కడ ముప్పై సంవత్సరాల నుంచి ఈయన ప్రయాసపడి కష్టపడి లేచి అక్కడికి వెళ్తాడు ఎందుకు అక్కడికి వెళ్తే నా జీవితం మారిపోతుందని కానీ అక్కడికి వెళ్ళేసరికి ఏమవుతుంది ఎవరొకరు వచ్చి పడుతున్నాడు వాళ్ళేమో సంతోషంగా వెళ్ళిపోతున్నారు ఈయన ఏం చేస్తున్నాడు తిరిగి దుఃఖంతో వెనక్కి వస్తున్నాడు అంటే ముప్పై సంవత్సరాల నుంచి ఈయన సంతోషంతో ఉత్సాహంతో అక్కడికి వెళ్తాడు అక్కడ ఎవరొకరు బాగుపడిపోతారు మళ్ళీ ఈయనకేమొస్తుంది జరగంది అనుకొని జరగకపోతే దుఃఖం వస్తుంది దాన్ని మళ్ళీ వెనక్కి వస్తున్నాడు అంటే చూడండి ముప్పై సంవత్సరాలు ఈయన వెళ్ళడం దుఃఖంతో రావడం వెళ్ళడం దుఃఖంతో రావడం వేరే వాళ్ళు బాగుపడిపోవడం వేరే వాళ్ళంతా సంతోషంగా వెళ్ళిపోవడం అంటే ఆయన హృదయంలో ఎలా ఉంటుందంటే అందరూ బాగుపడిపోతున్నారు మన నా జీవితం మాత్రము బాగుపడట్లేదు అందరి జీవితంలో సంతోషం వస్తుంది మన నా జీవితంలో మాత్రము సంతోషం రావట్లేదు అటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి బహుకాలం నుంచి బాధపడుతున్నాడు వేదనతో ఉన్నాడు కాబట్టి ఏసు ఆయన దగ్గరికి వచ్చాడు ఏమన్నాడు ఏసు నీవు లేచి నీ పరు పెత్తుకొని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచను యేసు ప్రభు ఏం చెప్పిండు నీవు లేచి వెంటనే వానితో నడుమని చెప్పిండు నువ్వు నడు అని చెప్తే ఈ వ్యక్తి ఏం చేసిండంట వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుగు తన పరుపెత్తుకొని నడిచెను ఎందుకు నడిచాడు ముందు ఎందుకు నడవలేదు ఈయన చేసిన పని ఏంటిదంటే యేసు ప్రభు ఆయన చెప్పిండు యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని చెప్పగా ఆయన ఏం చెప్పిండంటే వెంటనే వాడు స్వస్థత పొందాడు మాట చెప్పిన తర్వాత ఎందుకు మాట చెప్పిన తర్వాత వాడు స్వస్థ పొందాడు అనంటే ఆ మాటను అతను అంగీకరించాడు కాబట్టి ఆ మాటని నమ్మాడు కాబట్టి ఆ మాట నమ్మకుండా నువ్వు నాకేం ట్రీట్మెంట్ చేశావు నువ్వు నాకేం నాకేం నన్నేమన్నా ముట్టుకున్నావా నాకేమైనా ట్రీట్మెంట్ చేశావా నాకేమన్నా నన్ను తీసుకెళ్ళి కోనట్లే వేశావా నేను ఎందుకు లేవాలి నువ్వు నాకేం ట్రీట్మెంట్ చేశావు అని అడగలేదని ఆ మాటను పట్టుకొని నమ్మాడంతే నువ్వు లేమంటున్నావు నేను లేస్తున్నాను అని చెప్పి లేచి నిలబడి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినాడు అంటే ఎందుకు ఈ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే మనం ఎటువంటి స్థితిలో ఉన్న వారమైనా ఆయన మాటను నమ్మినప్పుడు ఆయన నమ్మినప్పుడు మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి అని చెప్పి చెప్తున్నాడు అదే మొత్తవార్త పదిహేడో అధ్యాయం ఇరవై వచనంలో ఒక మాట ఉంటుంది అందుకు ఆయన మీ చేతనే మీకు ఆవగించంత విశ్వాసం ఉండిన ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మను కానీ అది పోవును అంటే ఏం చెప్పిండు మీకు ఆవగించంత విశ్వాసం ఉంటే యశుప్రభు పట్ల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మను కానీ పోవును అంటే నిజంగా కొండలు పోతాయని కాదు నీ ముందు ఒక కొండ ఉంది నువ్వు విశ్వాసం లేని వాడు అయితే నువ్వేం చేయాలా కొండ నీ ఏం చేస్తాం మనం ఎక్కిపోవాల్సి వస్తుంది ఎక్కిపోయేటప్పుడు అది ఎత్తుగా ఉంటుంది లాంగ్ ఉంటుంది మధ్యలో ఏవేవో ఉంటాయి క్షేమంగా అవతలకి వెళ్తామో లేదో గ్యారంటీ లేదు మధ్యలోనే మన పరుగు ఆపేయొచ్చు కానీ ఏ సుప్రభులందు విశ్వాసం ఉంటే ఆ కొండే పక్కకు పోతుంది నువ్వు దాన్ని దాటాల్సిన అవసరము లేదు అంత పవర్ ఉంటుందన్నట్టు ఆయన విశ్వాసం ఉంచితే లోకంలో శ్రమలు అందరికీ ఉంటాయి కష్టాలు అందరికీ ఉంటాయి యేసు ప్రభులు ఉన్న వారికి కూడా కష్టాలు ఉంటాయి కానీ వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటంటే ఒక చిన్న ఉదాహరణతో మీ చెప్పి నేను ముగించేస్తాను ఇక్కడి నుంచి అంత దూరంలో ఒక చిన్న కాలు ఉందనుకోండి అంత దూరం ఒక చిన్న కాలు ఆ కాలువలో మోకాళ్ళతు నీళ్ళు ఉన్నాయి అంటే మునిగిపోవడానికి పెద్ద లోతు లేదు నిమ్మలంగా పోతున్నాయి నీళ్ళు పట్టుకొని పోవడానికి కూడా పెద్ద ప్రవాహం లేదు గుంతలు కూడా లేవు అంత ఈ కాలువని ఒక చిన్న పిల్లోని నువ్వు దాటు అంటే దాటుతాడా దాటాడు భయపడతాడు ఎందుకు ఇక్కడ ఏదో పెద్ద లోతుంది ఇక్కడ బహుభయంకరమైన శ్రమం ఉంది ఇక్కడ ముని ఇక్కడికి వెళ్తేనే చచ్చిపోతాను అని చెప్పి ఎంతో బాధపడతాడు దుఃఖపడతా ఉంటాడు మరి అదే వ్యక్తి అంత బాధపడే చిన్న పిల్లవాడు తన తండ్రి వచ్చి చేతితో పట్టుకొని మనం పడుద్దాం పద అంటే వస్తాడా వెళ్ళడా ఖచ్చితంగా వెళ్తాడు ఎలా వెళ్తాడు సంతోషంతో వెళ్తాడు నీళ్ళతోటి ఆడుకుంటూ వెళ్ళిపోతాడు అంటే ఈ పరిస్థితులేం మారలేదు కానీ అప్పటికిప్పుడు తేడా ఏంది ఇంతకుముందు తండ్రి లేడు ఇప్పుడు తండ్రి ఉన్నాడు అదే తేడా యసు యేసు ప్రభులు ఉన్న వాళ్ళకు కూడా అదే నమ్మకం లోకస్తులకి శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు ధైర్యం ఉండదు కానీ ప్రభువు నందు ఉన్న వారికి ఆ భయం ఉండదు నిజంగా ప్రభువుని అంటు పెట్టుకొని ఉన్నప్పుడు ఆ భయం ఉండదు ఎందుకు అనంటే ఆయన మనతోనే మనలోనే ఉంటాడు కాబట్టి దేవుడు ఎక్కడా ఉండడు మనిషిలోనే ఉంటాడా కాబట్టి ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలా ఆయన మనతో ఉన్నప్పుడు మనకు భయం ఉండదు ఆ వ్యక్తి మనతో ఉన్నప్పుడు ఎటువంటి శ్రమలైనా జయించుకొని తొక్కుకుంటూ ముందుకు ఆనందంగా వెళ్ళిపోతాం కాబట్టి ఈ మాటలు వింటున్నాం మనము యేసు ప్రభు అనేది చెప్తున్నాడు మీకు ఆవగినంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూసి ఇక్కడి నుంచి అక్కడ పొమ్మను కానీ అది పోతుందని చెప్పి మరి ఈరోజు మనము ఆ విశ్వాసం తన దగ్గరికి వస్తే మనము ఈరోజు ప్రభు ఈ వాక్యం మన దగ్గర మనం కూడా బహుకాలం నుండి స్థితిలో ఉన్నవాళ్ళు మనం కూడా కొన్ని సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఆ వ్యక్తి జీవితంలో ఎలాగైతే సమాధానం సంతోషం వచ్చిందో యేసు ప్రభు రాకపోతే అతడికి ఇంకొక ఇరవై సంవత్సరాలు ఇంకో నలభై సంవత్సరాలైనా తన జీవితము మారేది కాదు ఎందుకంటే ఈ లోకమంతా స్వార్థం ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటారు ఎవరు ఎవరు బాగోలు చూసుకుంటారు ఎవరు కూడా పట్టించుకోరు అదే యశుప్రభు వచ్చిండు కాబట్టి తను బాగుపడ్డాడు తన జీవితం మారి ఈ రోజు కూడా ఆయన మాటను నమ్మి ఆయన దగ్గరికి మనం వస్తే ఎటువంటి పర్వతాలైనా ఎంత భయంకరమైన స్థితి అయినా అది పక్కకి పోవాల్సిందే మనం అనుకుంటాం ప్రతి మనం వెళ్ళే ప్రతి సమస్య ఎందుకు కూడా ఒక దురాత్మ ఉంటుంది అనుమానం లేదు అవి మనల్ని అడ్డగిస్తూ ఉంటాయి మరి వాటి నుంచి పొందాలి అనంటే దురాత్మలంటే చీకటితో పోల్చబడ్డాయి బైబుల్ ప్రకారం అయితే ప్రతిదీ చీకటితో పోల్చబడింది యశు ప్రభు చెప్పాడు నేను వెలుగుని అని చెప్పాడు వెలుగు వచ్చినప్పుడు చీకటి ఉంటుందా దానికి అధికారం ఉంటదా వెలుగు రానంత వరకే దాని ఆటో సాగుతాయి వెలుగు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వెళ్ళిపోవాల్సింది యశు ప్రభు కూడా అంతే యశుప్రభు మన జీవితంలోనికి వచ్చినప్పుడు మనలో మన జీవితంలో ఎటువంటి చీకటైనా అది ఆటోమేటిక్ గా పక్కకపోతాయి అంత పవర్ ఉందనండి ఎప్పుడు మనం విశ్వసించి ఆయన దగ్గరికి వచ్చింది అప్పుడు అటువంటి విశ్వాసం మనం పెడదాం దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు దేవుడు కొద్ది వాక్యాన్ని దేవుడి ఆశ్రమించే దేవుడిని శృద్ధిస్తాం కొంతసేపు చిన్న ఇంకొంత ఎక్స్టెన్షన్ వాక్యం చూసుకుందాం దేవునికి వదనాలు చెప్తాం ఆయన మన పక్షంగా ఉన్నాడు మన పక్షంగా అయిన ఉంటే మనకి ఎవరు విరోధి ఉండాలి ఎటువంటి చీకటి శక్తులు మనకి విరోధంగా నిలబడం లేవు అంత గొప్ప మన పక్షంగా ఉన్నందుకు మనం అతనికి కృతజ్ఞతలు తెలియజుకుంటున్నాం Lord, thank you, Jesus. Thank you, Lord. We give you all the glory to you. We magnify your name. We glorify your name. We sanctify your name. Hallelujah. All the power and honor and glory belongs to you, Lord Jesus. Thank you, Lord. Thank you, Lord. Thank you, my Lord. Thank you, my很 Chessel on. Thank you, Lord. Thank you, Father. Brecious Lord. Thank you, Jesus. Thank you, Lord. We give you all the glory to you. Mack입 you by your name. Hallelujah. bottle shanit. బరెన్ ఫెన్యాహరియా బాషారె నగరీ బాబా కాలేలి గెలబారిక నగర thank you lord chimes the thank you please the thank you lord on rebasata darisha and alasta padi lord vision adri virese rakana tarita and parishara shaldari bahu kendarees and dalaveli la vera bashdarya raparana bele darile darisana sri vikara bas tara darikela sari dalaveliya masdaratecha priya hastanade merendra meeshter anagar jahinari stala revesh telade bele darabashala the hariyabari star kada lebi sab chai dabake dul hariyabari star kada lebi lebi tahiri lebi yara apa inshallah sada kada lebi puri de the hariyabari yara star kada lebi sab chai kada kada banu dikinda hariyabari kada lebi the hariyabari sada lebi sama re kada lebi yara hallelujah hallelujah hallelujah thank you jesus thank you lord jesus we give you all the glory to god we glorify your name we sanctify your name thank you jesus almighty lord we all together we glorify your name oh glory to lord badralnaya badral sadri badral naya oh wonderful god we all together we glorify your name thank you jesus thank you jesus thank you jesus thank you jesus thank you jesus thank you jesus thank you jesus thank you jesus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 మీ యొక్క స్వరాన్ని మేము విన్నాం నైనా మీరు మాకు ఎంతో ధైర్యం పరిచార్థండి అవును ప్రభ మీరు మా పక్షంగా ఉండగా మాకు ఎవరికి విరోధం లేదు నైనా అవును ప్రభ ఎటువంటి దురాత్మ శక్తులు మాకు విరోధంగా ఇవ్వడానికి వీల్లేదు ఏ వాటి ప్లాన్స్ అన్నింటినీ మేము క్యాన్సల్ చేస్తున్నాం ఈ ప్రతి చీకటి శక్తుల ఈ డిజైన్స్ అన్నిటినీ క్యాన్సల్ చేస్తున్నాం ప్రవర్తన ఎటువంటి ద్వేషపు ఆత్మైక రీలేదు వాటి అన్నిటినీ ఏ సూకరిస్తున్న ఈ కుటుంబానికి సంపూర్ణమైన విడుదల ప్రకటిస్తున్నాం ఈ దినం ఏ మరి విమోచన కొరకు ఎదురు చూస్తున్నాం ప్రభావ ఎంతో కాలంగా ప్రయాసపడుతున్నారు ప్రభా ఎంతో కాలంగా ప్రార్థనలు చేస్తున్నారు ప్రభావ ఇప్పుడు తండ్రి మళ్ళీ మీ యొక్క ఆకాశపు వాకి తలుపులను తెరమని ప్రార్థిస్తున్నాం వాకిల్ని విప్పమని ప్రార్థిస్తున్నాం తండ్రి రావాల్సిన శాంతి సమాధానం దయించండి ప్రభావ అద్భుతాలు చేకూర్చని ఓ ప్రభా ఏవైతే తను మళ్ళీ ఆ డిలేయింగ్ స్పిరిట్స్ ఏ స్థితి నాకు గెట్ అవుట్ ఆఫ్ దియర్ ఫ్యామిలీ రైట్ నవ్ విన్ చీజస్ నేమ్ ప్రభా మీ మహిమార్థంగా ఈ కుటుంబాన్ని లేవనెత్తామని మీ కృపల్లో మరోసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభావ మీరు పొందిన గేళ్ల చేత మాకు స్వస్థతనైనా ఈ కుటుంబానికి స్వచ్ఛత దయచేయండి ప్రభావ ప్రతి అనారోగ్యాన్ని కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి అనారోగ్యాన్ని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరికి శాంతి సమాధానం దయచేమని ప్రార్థిస్తున్నాం ఇక్కడ తనమల్ని ప్రతి డిసీజెస్ ని క్యాన్సల్ చేస్తున్నాం వేస్తరిస్తున్నా ప్రతి చీకటి శక్తుల ప్లాన్స్ ని క్యాన్సల్ చేస్తున్నాం ప్రభావ్ డిఫీటెడ్ లార్డ్ కాబట్టి దాన్ని క్యాన్సల్ మీ కుటుంబంలో అవును ప్రభ ప్రతి డిలేస్ ని క్యాన్సల్ చేస్తున్నాం ప్రభా ఓ ప్రభావ మీ యొక్క ప్లాన్స్ ని రెస్టోర్ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి బిడ జీవితంలో మేము అద్భుతకరలు మేము చూడాలా ప్రభావ ప్రతి ఒక్కరు మేము ఒక్కరు సాక్షాలు ఇవ్వాలా ప్రభా ఈ కుటుంబంలో అటువంటి సాక్ష్యాలు మేము చూడాలా ప్రభావా దినం కొరకు మేము ఎదురు చూస్తున్నాం ప్రభా అది ఇప్పుడు వచ్చిందని మేము నమ్ముతున్నాం నైనా దాన్ని బట్టి మీకు ఎంతో వందలా అర్పించుకుంటున్నాం అయినా తండ్రి మీకే స్తోత్రాలైనా వీరి మీద మీ యొక్క పరిశోధన కుమరించండి ప్రభావ త్వరగా సంపూర్ణంగా మీ కొరకు సమర్పించుకునే బిడ్డలుగా తయారు చేయండి ప్రవ్వ ఓ ప్రభావ రక్షణ కార్యం జరిగించండి తండ్రి వారి పాపములకు క్షమించమని ప్రార్థిస్తాం తండ్రి వారందరినీ రక్షించమని ప్రార్థిస్తాం తండ్రి వారందరినీ మీరు ఆశ్రయించమని ప్రార్థిస్తాం తండ్రి మీ కొరకు జీవించే బిడ్డలుగా తయారు చేయమని ప్రార్థిస్తాం తండ్రి ప్రవ్వ ఇక్కడ మేము ఏం సంపాదించుకున్నానైనా అంత వ్యర్థమే ప్రవ్వ కానీ మేము పరలోకంలో సంపాదించుకోవాలా ప్రవ్వ అటువంటి జ్ఞానం మాకు అనుగ్రహించండి తండ్రి ఈ కుటుంబానికి అనుగ్రహించమని ప్రార్థిస్తాం తండ్రి అవన్నీ వీళ్ళు పొందుకోవాలా ప్రభావ అటువంటి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తాం తండీ సమస్తం ప్రార్థనతోనే మేము విజయం పొందాలా ప్రభావ ప్రార్థన చేయడము యుద్ధము పొరడమని మీరు మాకు నేర్పినారు ప్రభ మీ కుటుంబానికి ప్రార్థన నేర్పమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరు ఉదయం శాంతం ప్రార్థన చేయాలా ప్రభావ మీరు తను మళ్ళీ కనిపెట్టుకోవాలా ప్రభావ మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలా ప్రభావ అటువంటి దర్శనం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి ఒక్కరికి మీరు బయలుపరచుకోమని ప్రార్థిస్తున్నాం తండీ ప్రతి ఒక్కరు మిమ్మల్ని చూడాలా ప్రభావ ఈ కుటుంబంలో అటువంటి అద్భుతకరం జరిగించమని ప్రార్థిస్తాం తండ్రి ఓ ప్రభ రాబోదిన ప్రభా ఈ కుటుంబం అంతా కలిసి మిమ్మల్ని స్తించాలా ప్రభావ మిమ్మల్ని గనపరచాలా ప్రభావ అటువంటి జీవితం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మేము ఇక్కడ ప్రార్థించిన ప్రతి ప్రార్థనాంశంనైనా పాత్రలలో మీ యొక్క తరుమల దూతలు మీ సన్నిధికి తీసుకెళ్ళిన మేము నమ్ముతున్నాంనైనా ప్రతి దానికి జవాబు ఇస్తారని నమ్ముతున్నాం ప్రభావ ఆ యొక్క జవాబు కొరకు కనిపెట్టుకున్నాం ప్రభా నిరీక్షణతో కనిపెట్టుకున్నాం ప్రవ్వా మీ అందు తరుమల మాకు నిరీక్షణ ఇక్కడ ఎక్కడ లేదు ప్రవ్వా మనుషులను ఆశ్రయించడం కంటే మిమ్మల్ని ఆశ్రయించడం మేలని వాక్యం చదివిస్తుంది కాబట్టి మేము మనుషులను ఆశ్రయిస్తున్నాం తండ్రి మేము మిమ్మల్ని ఆశ్రయించడం ఈ కుటుంబం పక్షంగా తను మేము నిలబడ్డం ప్రవ్వ ఓ ప్రభావ సైతానికి కుటుంబానికి మధ్యలో మేము గ్యాప్ లు నిలబడ్డం ప్రవ్వ వాటికి అవకాశం ఇవ్వం ఓ ప్రభావ వీరి పక్షంగా మేము యుద్ధం పోరాడుతున్నాం ప్రవ్వా ప్రతి ఫ్యామిలీ ఆల్టర్స్ కి డిస్ట్రాయ్ చేస్తున్నాం మీద దినం ప్రభావ ప్రతి చీకటి శక్తులను పాలదొలుతున్నాం ప్రభా పూర్వీకుల నుంచి ఆటంకపరుచిన దురాత్మ శక్తులను ఏ సన్న పాత్ర కరించి వేస్తున్నాం ప్రభావ ఓ ప్రభా ఆ మేము తీసుకున్నాం ఈ దినంనైనా కాబట్టి కుటుంబానికి విడుదల దయచేమని ప్రార్థిస్తున్నాం ఇక ఇక మీద శాంతి సమాధానం కలుగుదుగాక ఈ కుటుంబంలో సంపూర్ణమైన శాంతి సమాధానం మేము చూడాలా ప్రభావ అటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మమ్మల్ని అందరినీ శిథపరచమని ఈ ఆరాధన తట్లు మీరు ఆధిపత్యం మీకు ఎంతో వదనాలు ప్రభావ మేము అయమార్థంగా ఈ కుటుంబాన్ని నిలబెట్టమని ఓ ప్రవ్వ మేము విశేషమైన కార్యాలు ఈ మేము చూడాల ప్రభావ అద్భుతాలు మేము చూడాల ప్రవ్వ రెస్టోరేషన్స్ మేము చుడాల ప్రవ్వ ప్రాస్పెరిటీ మేము చూడాల ప్రవా హీలింగ్స్ మేము చూడాల ప్రవ్వ ప్రతి మీ అందరు సమాధాన పడాలా ప్రభావా ప్రతి సంపూర్ణంగా మీకు సమర్పించుకోవాలా ప్రవ అటువంటి జీవితాంగతి మేము ఎదురు చూస్తున్నాం తండ్రి దాని కొరకు మేము ప్రార్థిస్తున్నాం ఇక్కడ ప్రభావ మా ప్రార్థన మీ సన్నిధికి చేరిందని మమ్మల్ని నమ్ముతున్నాం నైనా దానికి జవాబు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మమ్మల్ని అందరినీ మీ రాకరవస పరచుకోండి ముఖ్యంగా కుటుంబాన్ని మీకు రాక వసచుకోండి తండ్రి ఏ ఆత్మ రచించుకోవడానికి వీల్లేదు ప్రభావ ప్రతి ఒక్కరి ఆత్మని మీరు సేల్ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ యొక్క తను మళ్ళీ మీ నిన్న ప్రతి ప్రార్థనకి జవాబు దయచేసి మమ్మల్ని మీ రాకవర్స పరచుకోమని ఏ సు క్రీస్తు పరిశోధన అన్న ప్రార్థిస్తున్నాం తండ్రి మా రనాథు ప్రభా త మన ప్రభు అయిన ఏసీ గురించి ఒక కృపా సమాధానం నడిపింపు మనందరికీ ముఖ్యంగా గృహస్థులకు ఆన్లైన్ ఉన్న కేబిపిఎం బ్రదర్స్ సిస్టర్స్ వారి కుటుంబకులకు అందరికీ సదాకాలం తొడైనడుగాక ఆన్లైన్ praise the sisters brother praise the lad brother sisters praise the lord andariki praise the lord yes lord praise the lord sisters brothers sister. praise the lord andariki yes the lord sister